ఓకే ప్రార్థన చేశాను స్తోత్రం ప్రభా పరిశుద్ధిలా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహన్నతుల తండ్రి మహిమస్వరీ పెగు దేవ కృపమైన నీకేస్తులి స్తోత్రమైన గొప్ప ఈ ఘర్షణ కాలం ప్రభా మమ్మలందరినీ సురక్షితంగా కాపాడైన మీ కృపలు భద్రపరచుకుని అయినా మమ్మల్ని సజీలు లెక్కలు నిలబెట్టుకున్నారనైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి మీకు నూతనమైన కృపలు మాకు అనుగ్రహించి మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగ్రించిన అడుగు అడుగున తోడుగించి మీరు మమ్మల్ని ఎంతగానో బలపరిచినారనైనా పతి శోధుల మీద శ్రమల మీద అన్నింటి మీద మాకు విజయం అనుగ్రీ మిమ్మల్ని నడిపిస్తున్నారు దాన్ని బట్టి నీకు వందనాల ప్రభావ నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడం అయినా గొప్ప దీవ దినం ఎంతో మంది చూడలేకపోయిన ప్రభావ మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నారనైనా గొప్పదేవ మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని సమయాన్ని మాకు అనుగరించినారు నీకే స్థుతులు సోదరమైన నీకే సమస్త ఘనత మహిమ ప్రభావము యుగ యుగంలో నీకే కలుగునిగాల ప్రభావ ఇక మధ్య కానీ తిరిగి మీ సన్నిధికి వచ్చినాం మీరు మాతో మాట్లాడడం మిమ్మల్ని బలపరచండి ప్రాభ మీకు సంపూర్ణత సరళత పరిశుభ్రం నడిపించండి మా హృదయాన్ని సరి చేయని మీలాంటి మనసు మీలాంటి హృదయాన్ని మాకు అనుగరించండి నా ప్రవణతాన్ని మీకు ప్రేమ మా హృదయంలో కుమ్మరించండి ప్రావ మీకు పరిశుధాత్మ అభిషేకంలో నడిపించండి నా దేవా రాణి పెడి త్వరగా మీరు నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి బ్రవ్వ ఈ ఆరదనంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి నీ నామాన్ని మేము తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిషుద నామం ప్రార్థనం తండ్రి ఆమెన్ నశించుచున్నా ఆత్మలు కోట్లుగానున్నవి నశించుచున్నా ఆత్మలు కోట్లుగానున్నవి వారి విషయమై నేనేమి చేతును వారి విషయమై నేనేమి చేతును భారము లేదా నీకు వేదన లేదా లోకమత్తులో నీవు మునిగి ఉన్నావా భారము నీకు వేదన లోకమత్తులో నీవు మునిగి ఉన్నావా దేవుని హృదయం కేక వేయుచున్నది దేవుని ఆత్మ దుఃఖించుచున్నది దేవుని హృదయం కేకవేయుచున్నది దేవుని ఆత్మా దుకించుచున్నది నశించుచున్నా ఆత్మలు కోట్లుగానున్నవి నశించుచున్నామలు కోట్లుగానున్నవి ప్రజలందరి కొరకై నారాతము ప్రాణము దారబోసి ప్రజలందరి కొరకై నారతము నా ప్రాణము దారబోసి నారతము నా ప్రాణము వారి విషయమై నిర్వర్యమాయనా ారతమూ నా ప్రాణూ వారి విషయమీ నివ్యమాయణ దేవుని హృదయా వేదనా ఇది దేవుని ఆత్మా అవేదనా దేవుని హృదయా వేదనా ఇది దేవుని ఆత్మాదనా Naseinchu chunnatmalu kutluganundavik Naseinchu chunnatmalu kutluganundavik వారి విషయమై నేనేమి చేతును వారి విషయమై నేనేమి చేతును భారము నీకు వేదన వేషమత్తులో నీవు మునిగి ఉన్నావా భారము నీకు వేదన వేషమత్తులో నీవు మునిగి ఉన్నావా దేవుని హృదయం కేకవేయుచున్నది దేవుని ఆత్మా దుఖించుచున్నది దేవుని హృదయం కేకవేయుచున్నది దేవుని ఆత్మా దుఖించుచున్నది నశించుచున్నా కోట్లుగానున్నవి నశించుచున్నామలు కోట్లు నవీ నారాజము మనుషుల కొరకై నా దేశము ప్రజలందరి కొరకై నారాజము మనుషుల కొరకై దేశము ప్రజలందరి కొరకై ప్రజలందరితో నేచేసిన నా నిబంధన నేనేమి చేతూ ప్రజలందరితో నేచేసిన నా నిబంధనా నేనేమి చేతును ఇది దేవుని హృదయా బారము ఇది దేవుని ఆత్మా బారము దేవుని హృదయా బారము ఇది దేవుని ఆత్మా బారము నశించు చున్నా కోట్లుగానున్నవి నశించుచున్నా కోట్లుగానున్నవి వారి విషయమై నేనేమి చేతును వారి విషయమై నేనేమి చేతును భారము లేదా నీకు వేదన లేదా దబ్బు మత్తులో నీవు మునిగి ఉన్నావా భారము లేదా నీకు వేదన లేదా డబ్బు మత్తులో నీవు మునిగి ఉన్నావా దేవుని హృదయం కేకవేయుచున్నది దేవుని ఆత్మ దుఖించుచున్నది దేవుని హృదయం కేకవేయుచున్నది దేవుని ఆత్మా దుఃఖించు చున్నది నశించు చిన్నా కోట్లు గాన్నవి నశించు చిన్నామలు కోట్లు గామిన్ థ్యాంక్ జీవితంలో నీలా ఉండాలని ఇసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని ఇసునాలో ఎంతో ఆశున్నది తీరు చేరితి ప్రభు పాదల చింత తీరు నానా కోరిక చేరి ప్రభు పదల చెంత జీవితంలో నీలా ఉండాలని ఇసునాలో ఎంతో ఆసున్నది పరిశోధతలు ప్రార్థించుటలు ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలు ప్రార్థించుటలు ఉపవాసములో ఉపదేశములో నీలాగే చెయ్యాలని నీతో నడవాలని నీలాగే చెయ్యాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ ధరికి చేరాలని తీరు నా నా చేరితి ప్రభు పాదాల చింత జీవితంలో నీలా ఉండాలని ఈసునాలో ఎంతో ఆసున్నది కూచుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని నిచిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని నిచిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి ని చిత్తం निदर की चेरालनी, नीला ब्रति की नीचि ने नीदर की चेरल तीरना ना को చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని ఈసునాలో ఎంతో ఆసున్నది జీవితంలో నీలా ఉండాలని ఈసునాలో ఎంతో ఆశున్నది అలలియ ప్రెజ్లో ప్రెజ్లో అమ్మా దేవుడు మా పక్షములు ఉండగా మూ విరోధియడు జీవము గల దేవుని సైన్యముగా సాతను ఓడిందు జీవము గల దేవుని సైన్యముగా సాధన ఓడిందు యుద్ధము యహోవాదే రక్షణ విజయం ఎే గణత ఎగువదే దేవుడు మాపక్షమును ఉండగా ముండగా మకు వరోదయడు దేవుడు మా పక్ష ముండగా మకు వోదయడు దేవుని సైముగా సాధాను ఓడి జీవము గల్ల దేవుని సైన్యముగా సతాను ఓడితుము మా దేవుడే బాహువే తన దక్షణ హస్తమే ఆయన ముఖకాంతియే మగు జయమిచ్చును మా దేవుడే బాహువే తన దక్షణ హస్తమే యన ముఖకాంతియే మకు జయమిచ్చును తన దగు ప్రజగా మము రూపించి నిరతము మాపై కృప చూపించి తన మహిమాకై మము పంపించి ప్రభావమును కనపరుచును యుద్ధము యహోవాదే రక్షణ విజయం యహోవాదే గణతాయే దేవుడు మా పక్ష మునుండగా మకు వోదయబడు దేవుడు మాపక్ష మును ఉండగా మకు వరోదయబడు జీవము గైపుని సైన్యముగా సాధాన ఓడిందో శివంగల దేవుని సైన్యముగా సాధారోడిదము యహోవాదే రక్షణయ హోవాదే విజయం యహోవాదే గణతాయోవాదే మా దేవుని ఎరిగి జనలోగా మే బలముతో గల కార్యము చేసి చూపించుము మా దేవుని ఎదిగిన జనులుగా మేమందరం బలముతో గల కార్యము చేసి చూపించుము దేవుడు చేసిన సురక్రియలను చేసి భూమిని తల క్రిందులుగా చేసి ఆయన నామముపైకెత్తి ప్రభుధ్వజము స్థాపించు యుద్ధమూ యహోవాదే రక్షణయ హోవాది గణతాయ హోవాదే విజయం యహోవాదే దేవుడు మా పక్ష ములుగుండగా మాకు దేవుడు మా పక్ష బడు జీవము గల దేవుని సైన్యముగా సాధారణ ఓడించము జీవము గల దేవుని సైన్యముగా సాధారణ ఓడించము యుద్ధము ఎగోబాదే రక్షణ ఎగుబాదే విజయం ఎగుబాదే విజయం వాక్యం తీసుకునే లుకాసు వార్త పదహార అధ్యేయము పంతొమ్మిదో వచ్చిన తీసుకున్నాం ధనవంతుడు ఒకడును అతడు ఊదారంగు బట్టలును సన్నపున్నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడు చుండు వాడు స్తోత్రం ప్రభా పరిశుధ్ర మీకు వందనాలు ప్రభా వాక్యంలోకి వెళ్తున్నాం ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి దేవ పరిశుద్ధరా మాట్లాడే గొప్ప దేవుడో ప్రభా మా హృదయాలతో మీరు మాట్లాడని ప్రభా మా ఆత్మతో ప్రభా మీరు మాట్లాడని స్థిరపరచండి దాన్ని బలపరచండి ప్రభావం మీలో వేసే ప్రభా జీవంగల దేవ జీవాధిపతి మహిమోన్నత దేవంత తలంపులు సొంత ఆలోచనలు కొట్టివేసి మీ యొక్క పరులకు జ్ఞానం చేత మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే ప్రభా కృపణ దయచేమని ఏస్రీస్త నామన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మెన్ పంతొమ్మిదో వచ్చినా లుకస్ పంతొమ్మిదో వచనం చదువుతున్నా ధనవంతుడు ఒక అతడు ఊద రంగు బట్టలును సన్నప్పు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుక్కపడు ఒక ఉపమానం చేత చెప్తుండ ప్రభు ఏంది అంటే ఒక ధనవంతుడు ఉన్నాడు వాడు ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు నార్మల్ గా కూడా కాదు అన్లిమిటెడ్ గా ఎవ్రీ డే సుఖపడుతున్నాడు ఈ లోకంలో ఎక్కువ సుఖపడతారు ఎందుకు అంటే వాళ్ళకి సంబంధించినవి ఇవన్నీ వాళ్ళకి సకాలంలో దొరకడం వల్ల ధనవంతులా ఉండొద్దా అంటే ఉండొచ్చు కానీ ఎవ్రీడే సుఖం ఎందుకు పడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కదా ఆ ఒక దరిద్రుడు ఉండెను వాడు కురుపులతో నిండినవాడై వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండను ఎవ్రీడే సుఖపడేటోడు లాజర్ అనే ఒక దరిద్రుడు బీదోడు ఉన్నాడు ఆయన ఇంటి ముందే గేట్ దగ్గర ఆ ధనవంతుడు బహుగా ఎవ్రీడే సుఖపడుతుడు కానీ ఏ ఒక్క దినం కూడా లాజర్ చూడలే ఆ సుఖంలోకి ఈయనను కూడా తెప్పిద్దాం అనే ఒక ఆశ కలిగి ఉంటే ఆయనలో దయ ఆయనలో కృప ఉండుంటే కదా లాజర్ లాంటి ఒక వంద మందిని ఆయన చేరేదీసేటవాడు కానీ ఎవ్రీడే సుఖం పడుతున్నా కానీ ఆయనకి ఆ సుఖము సాలి చాలుతలేదు ఎందుకు సాలుతలేదు ఎంత సుఖం పొందినా ఎవ్రీడే సుఖం పొందుతున్నాడు ప్రతి దినమూ నుండి ప్రతి ఎవ్రీడే లాజర్ ఒక దరిద్రుడు ఉండేను వాడు కురుపులతో నిండినవాడే వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఇంటి వాకిట పడి ఉన్న ఆ లాజర్ని చూస్తలేడు గాని ఎవ్రిడే మట్టుకు ఈయన సుఖపడుతుండు ధనవంతుడు అతని బల్లం మీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకున గోరెను అనే స్థితి అట్లుంది లాజర్ది అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయేను దేవదూతల చేత అబ్రహం రొమ్మన ఆనుకొనుటకు కొనిపోబడేను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను కోపలైనా ప్రతి ఒక్కరూ చావాల్సిందే కానీ చచ్చి ఎక్కడ పోతున్నాం అనేది ఇంపార్టెంట్ సుఖమనుభవించిన ధనవంతుడేమో నరకానికి పోతుండు ఎవ్రీడే కురుపులతో నిండి బాధపడుతూ ఆ ధనవంతుని గేటు దగ్గర ఉన్న ఆ రొట్టె ముక్కలు ఆయన తింటున్న బల్లం మీద పడుతున్న రొట్టెముక్కలు వాటిని తినుకుంటా కాలాన్ని గడిపిండి కానీ ధనవంతుడు మాత్రము పాతి పెట్టబడ్డాడంట మట్టుకు దేవదూతుల చేత అబ్రహం రొమ్మన అనుకుని ఉంటున్నాడు కదా ఎంత సాక్రిఫైస్ చేసుకొని మనం ఉంటే అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉండగలుగుతాం మనం ఎవ్రీడే సుఖానికి అనుభవించిన ఈ జీవితము ఖచ్చితంగా నరకానికే అని ఈ వాక్యం సెలవిస్తుంది ఆల్రెడీ చదివినాం ఈ వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళమే దీనిలోని సారాన్ని మనము స్వీకరించిన వాళ్ళమే ఎన్ని వాక్యాలు విన్నా ఎంత ప్రయాసం పడినా మన జీవితంలో బ్రైట్నెస్ లేకపోతే లైట్ లేకపోతే మటుకు వాక్యాలు చదివినా గాని వినువారినట్టే ఉంటారు విన్నట్టుకే ఉంటారు అని అంట అన్నది కదా వాక్యం కాబట్టి అట్లా ఉండకుండా ఆ వాక్యాన్ని మనలో అవలంబించుకోవడానికే మన ప్రయాసం ఎంత అభిషేకం ఎన్ని వరాలు స్వస్థత వరాలు ఉన్నా కాని వాక్యాన్ని మనలో అవలంబించుకొని వాటి ప్రకారంగా నడవకుండా ఉంటే మటుకు మన జీవితము వ్యర్థమే యేసుక్రీస్తు నామం బ్యాబ్జం పొంది ఆయన నామాన్ని మయమపరచకుండా ఉంటే మటుకు మనము ఆ బాబ్జం తీసుకున్నా వృధా అయిపోతుంది ఎందుకు అంటే ఖచ్చితంగా ఆ ఇచ్చిన రక్షణకి మనం విధేత కలిగి చూపించాల్సిందే ఎవ్రీ డే మనం ఆ వాక్యాలని అవలంబించుకుంటూ పోవడమే ఆయన నమ్ముకోవడం ఆయన రక్షణని స్వీకరించడం ఆస్వాదించడం వాక్యాన్ని చదవాలా వినాలా దాన్ని గ్రహించాలా వాక్యాన్ని మన నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలా ఎప్పటివరకు నెల రెండు నెలలు కాదు తుది శ్వాస వరకు ఈశ్వరుడు నమ్ముకోవడం ఈజీయే కానీ ఆయన ఆజ్ఞలని కట్టడాలని పాటిస్తూ ఆయనని మహిమపరచూచూ నడవడమే కష్టం కాబట్టి సుఖాన్ని అనుభవించుకున్న వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు ధనం చేత వాళ్ళకి వాళ్ళ ఐశ్వర్యం చేత సుఖాన్ని అనుభవించేస్తున్నారు కానీ ఎక్కడికి పోతున్నారు చనిపోయిన తర్వాత లాజర్ మట్టుకు దేవదూతల చేత అబ్రహాం రొమ్మున అనుకున్నాడు మళ్ళీ ధనవంతుడు ఎక్కడ ఉండు అంత సుఖం అనుభవించినాడు మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడ ఉన్నాడు సుఖమైన జీవితాన్ని కోరుకుంటే మట్టుకు ఏసుక్రీస్తు నామంలో రక్షణ పొంది కూడా మనము ఖచ్చితంగా నరకానికి పోవాల్సిందే యేసుక్రీస్తు రక్షణ పొందిన మనము సుఖానికి అలవాటు వీలేదు ఎందుకంటే ఆయన రక్షణ ఆయన ఆత్మ నడిపింపు ఆయన ఆత్మ ఆవేశము ఎప్పుడు కూడా మనల్ని సుఖంగా ఉంచాలని కోరుకోదు ఎందుకు అంటే ఆయనలో మనం సుఖపడాలి ఆయన ఆత్మలో సుఖపడాలి కాబట్టి అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు పడిన తర్వాత రియలైజ్ అవుతున్నది కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి ఆయన పడిన తర్వాత రియలైజ్ అవుతుండో మలి ఈ వాక్యం ఈ చేత ఇప్పుడు మనతో మాట్లాడుతుండంటే ప్రభు ఈ విధంగా పడకముందే మనము రియలైజ్ కావాలి కాబట్టి వాక్యం చేత మాట్లాడుతుండ ప్రభు పడిన తర్వాత ధనవంతుడు రియలైజ్ అవుతుండవు పడకముందుకే మనం రియలైజ్ కావాలని ప్రభు మన చేత ఈ వాక్యం చేత మాట్లాడుతుండవు కాబట్టి ఎవ్రీడే వాక్యాన్ని నిమరు వేసుకొని దాని ప్రకారంగా జీవించి అవలంబించి మన లైఫ్ లో బ్రైట్ బ్రైట్నెస్ ని తెచ్చుకోవాలా సుఖాన్ని అనుభవిస్తే మట్టుకు ఈ శరీరాన్ని సుఖపరిస్తే మట్టుకు ఖచ్చితంగా నరకానికి పోతాం అప్పుడత్తడు పాతళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహమ్మను అతని రొమ్మను ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రిపైన అబ్రహమ్మ తండ్రిపైన అబ్రహమ్మ అంటే ఈయన క్రిస్టియన్ కాబట్టే తండ్రిపైన అబ్రహమ్మ అంటున్నాడు నా ఎందుకు కన్నికర తన వ్రీలి కొనను ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పను ఎందుకు ఈయనకి రోల్ రివర్స్ అయింది ఈయన లాజర్ యూసి కనికర పడి ఇప్పుడు అబ్రహం న్యూసి నా మీద కనికరం చూపి అని అనడు తండ్రి నా ఎందుకు కనికర పడి అప్పుడే ఈయన లాజర్ కనిక కనికర పడి ఉంటే ఇప్పుడు ఈయనకి స్థితి వచ్చేది కాదు కదా కనికరం అనేది అందరికీ ఉండాలా కాబట్టి ఆయన కనికర పడమని చెప్తున్నాడు తన బ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన కేకలు వేసి చెప్పాను కేకలు వేసుకుంటే చెప్తున్నాడంట అప్పుడే ఉన్నప్పుడే ఆ లాజర్ పైన జాలి చూపించి దయ చూపించి కరుణ చూపించుంటే నేను ఈ నరకంలో పడినక్కరు ఎలిజవుతున్నారు అరే అంటే నరకంలో పడి ఉన్న వాళ్ళు పరలోకంలో ఉన్న వాళ్ళని చూస్తున్నట్టే కదా చూసే మాట్లాడుతున్నారు కదా అందుకు అబ్రహం కుమారుడా నీవు నీ జీవిత కాళ్ళ మందు సుఖము అనుభవించి తె అంతే కంఫర్టబుల్ గా ఆయన జీవితాన్ని సుఖానికి ఇష్టమైనట్టు అంట అనుభవించిండు అలాగుననే లాజర్ కూడా అనుభవించిన జ్ఞాపకం చేసుకును ఇప్పుడైతే వారు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు వాళ్ళు వీళ్ళైనరు అంటే ఇదే అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు దాటి పోజాల పోజాల అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లను మాకును మీకును మధ్య మహా అగాధ ఉంచబడి ఉన్నదని చెప్పాను మహా అగాధం ఒక్కటి ఉన్నది మధ్యలో కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ లేదు మేము ఇక్కడికి వెళ్ళి అక్కడ పోడానికి అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదు ఐదుగురు కుమారులు ఉన్నారు ఫస్ట్ రియలైజ్ అయ్యిండు ఒక ఆప్షన్ ఇచ్చిండు అబ్రహాం కొంచెం నీలి అని చెప్పి దాని తర్వాత అది కూడా వర్కౌట్ కాలి ఆయనతోని ఇంకొకటి లాస్ట్ది ఒకటి చెప్తున్నాడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలము రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటక్కై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొని నేను ఫస్ట్ కనికరం చూపిమన్నాడు వాటర్ పోయిమ్మన్నాడు ఏది కూడా వర్కౌట్ కాలే లాస్ట్కి ఒకటి అడుగుతున్నది ఏంటి అంటే నా సహోదరులు కూడా ఈ కష్టాన్ని పడకుండా నన్ను ఇడికెళ్ళి బయటికి తీసి వాళ్ళ ధర పంపిస్తే నేను చెప్తా అప్పటికీ కూడా ఆయన రియలైజేషన్ ఏ విధంగా ఉంది చూడండి అబ్రహం వారి యుద్ధ మోసేయు ప్రవక్తలు ఉన్నారు వారి మాటలు వినవలేనని అతనితో చెప్పగా అతడు తండ్రి అయిన అబ్రహమా అలాగే నుండి ఒకడు వారి యుద్ధకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పాను అంటే ఈయన ఉన్నాడు కాబట్టి నన్ను బయటికి పంపిస్తే నేను ఇడికి వెళ్ళి వచ్చిన కాబట్టి మృతులకి వెళ్ళి వాళ్ళు నన్ను చూసి అన్నట్టు చెప్తున్నాడు ఆయన అందుకు అబ్రహం అంటున్నాడు అందుకు అతడు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల నుండి ఒకడు లేచి వారు నమ్మరని అతనితో చెప్పిన సచ్చిన వాళ్ళు తిరిగి లేచిపోయి చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు ఎందుకంటే మోసే ప్రవక్తలు చెప్పినప్పుడే వింటలేరు వాళ్ళు వాళ్ళు చెప్పిందే వినకపోతే ఇంకా సచ్చిపోయిన వాళ్ళు లేచిపోయి చెప్పినా కానీ వాళ్ళు అసలే వినరు ఇప్పుడు ఉన్నారు అంతా మండి హృదయంతో ఉన్నారు ఖచ్చితంగా ఎన్ని ధ్యానిస్తున్నా కానీ ఎన్ని మాట్లాడినా కానీ అవిధేత కలిగి జీవిస్తే మట్టుకు మనం నరకానికి పోవాల్సిందే దాని తర్వాత అక్కడికి పోయి ఎన్ని సొడ్డులు చెప్పినా కానీ ఆయన రివర్సే కొడుతుండ్రు అబ్రహం ఏ ఒక్కటి కూడా ఆయనకి అనుకూలంగా మాట్లాడలే అవకాశం ఉన్నప్పుడే మనం చేంజెస్ అయిపోవాలి అంతే దాని తర్వాత రియలైజ్ అవుదామన్నా గాని లేని ఈ అంధకారంలో ఉండి ఉండిపోవడమే మనం అంతే బయటికి రావడానికి కూడా ప్రయాసం వల్లేం మృతుల నుండి ఇస్రో లేచిండు అయిన పోయి చెప్పినా వాళ్ళు నమ్మరు అని చెప్తుండే అబ్రహం ప్రభు ఈ వాక్యంతో పాటు గ్రహిస్తున్న మీ అందరినీ దీవించి ఆశీర్వదించింది కాక ఆమె ప్రార్థించరా మీకు వందనాలు ప్రభావ మీ నామ్మ మహిమార్థమై మీ కృపలు ధన్యత బాక్యం ప్రభావ మీరు అక్కడ నిద్రం వరకు మీలో స్థిరపరచబడి దేవ మీ ఆత్మలో బలపరచబడి మీ నామని మహిమపరుస్తూనే ప్రభా వెనుకడుగు వేయకుండా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని తీర్మానం చేసుకొని వచ్చిన ఈ జీవితం ప్రభా మీ కొరకే రోషం కలిగి జీవించాలా పనికి రాని మా కొరకై ప్రభా ఆ యొక్క కల్వరి మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని కార్చిన ప్రభా ఆ రక్తంలో ప్రభ స్వస్థత ఉంది ప్రభా విడుదల ఉంది ప్రభా రక్షణ ఉంది ప్రభా వాటన్నిటినీ ప్రభావ మేము స్వీకరించాలా వాటన్నింటిలో ప్రభావ మేము విజయం పొందుకొని ముందుకు నడవాలా ప్రభా హ మహిమోన్నత దేవ కృపామయ దయగలి తండ్రి రాజుల రాజా ప్రభుల ప్రభు దేవాది దేవ ఆదియో అంత మీరే ప్రభ అల్ఫయో మేఘయో మీరే ప్రభ ఆకాశాన్ని భూమిని సృహించిన మామహా గొప్ప దేవుడు వేసు నిరంతరం ప్రభా తుది శ్వాస వరకు మీ నామంని మహిమపరుస్తూనే ఉండాలా మీ నామంని మహిమపరచడానికై ప్రభ తీర్మానం చేసుకునే ఈ జీవితం వెంకడుకు వేయకుండా మీ యొక్క పశుధాత్మ శక్తి బలం చేత ముందుకే నడిపింపబడాలా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో మిమ్మల్ని ఆరాధించి ప్రభ హృదయాన్ని మాకు దయచేయండి మండి హృదయాల నుంచి విడుదల మాకు కల్పించండి సుఖ జీవితం అయిన జీవితం మీ నామం ని మెమపరచబడే దేవ ఆ యొక్క ఇరుకు మార్గమే మాకు కావాల ప్రభావ దాంట్లోనే సంతోషం ఉంది ప్రభా మీ నామంకే యుగ యుగములకు మహిమ్మ కలుగునగాక ఏసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆమెన్ పరిశుద్ధులు మా ప్రియ పర్లోకపు తండ్రి నీకేస్త తొలిస్తవతరమైన గొప్ప దేవ అబ్రాహా ఇస్సాక్ యాకోబ్ లో గొప్ప దేవ నా ప్రభావ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకున్నారైనా మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నందుకైనా నీకు వందా గొప్ప దేవా ఈ యొక్క మధ్య కాలశంలో అయినా మీ యొక్క భాగ్యాన్ని మీరు మాకు నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్నారైనా గొప్ప దేవ మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన ప్రభావ ఎస్ నా తను నీకే వందాలు ఈ లోకంలో ప్రభా తను ఎంతో మంది ధనవంతులు కానీ ఏ రోజు కూడా ప్రభావ పేదవాడి కూడా సాయం చేయలేదు ప్రభావ అంత ధనవంతుడేంటి కూడా ప్రభా ఆ పేదవాడైన లాజర్ని ప్రభావ పట్టించుకోలేదు ప్రభావ నిత్యం చూస్తున్నాడు కానీ ప్రభావ పట్టించుకోలేదు కాబట్టి ప్రభా ఆత్మీయ దశలో ప్రభా వాటిని మేము అర్థం చేసుకోగలుగుతున్నాం ఆయన నిజమైన ధనవంతులు కూడా ప్రభా కణికిరం లేకుండా జీవిస్తున్నారు ఎంతో మంది ప్రభా నీకే వందాలు అర్పి అర్పించుకుంటున్నాం మమ్మల్ని క్రిలో మమ్మల్ని చేసుకున్నారు ఐశ్వర్యవంతులుగా చేస్తున్నారు ఆయన గొప్ప దేవన తండ్రి ఆ పేదవాడు ఆత్మీయ దశలో ప్రభా అయినా ఏమి తెలియని వాడు అనాథగా ఉన్నవాడు ప్రాబ అయినా వాళ్ళకంటూ ఎవరు లేని పరిస్థితులు ఉంటుండే కదా ప్రాభా ఆ రోడ్డు మీద ఆ గేటు ముందు పడి ఉంటే ఆ ధనవంతుడు ఉండే ప్రభావ ఏమి కానీ ఆత్మీయ దశలో మీరు మాకు అవి జ్ఞాపకం చేస్తున్నారు ఈ లోకంలో ఎంతమంది ప్రభావ అదే స్థితి కలిగి ఉన్నారు ప్రాభావ ఎంత ధనవంతులైనా కాని వాళ్ళు పేదవాళ్ళేగా ఉన్నారు ఎంతో బాధలతో కష్టాలతో ఉన్నారు ప్రాభావ రోగాలతో ఉన్నారు ప్రాభా రోడ్ల మీద పడి ఉన్నారు ఎంతో మందినైనా తండ్రి మమ్మల్ని మీరు ధనవంతులు చేస్తున్నారు ఆ బిడల పట్ల మీకు కనికరించుపించే వారికి మీ సువార్థ ప్రకటించాలా ఆ రీతి మేము చేయకపోతే ప్రభావా ఆ ధనవంతుడికి మాకు ఏం తేడా లేదు గొప్ప దేవ మీ వాక్యం చేత మీరు మాత్రం మాట్లాడడానికి నీకు అందాలి ప్రభావ గొప్ప దేవ నా తాన్ని అనేకులకు మీ సువార్థ ప్రకటించాలా కష్టాలు ఉన్న వాళ్ళు మేము అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళందరినీ ప్రభావ నైనా మేము చెంత నడిపించాలా కాబట్టి ప్రభావ ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రభావ ఎంతో మంది ప్రభనైనా ఆ ధనవంతుడు నరకాని పొడి కానీ ప్రాభ పేదవాడైన లాజర్ ప్రభా అబ్రహాం రొంబున ఉన్నాడు ప్రభా అయినా ఆత్మీయ అది రోల్ రివర్స్ లాగా కనిపిస్తుంది ఆ రీతికి మేము చేయకపోతే మా పరిస్థితి కూడా ఆ రీతిగానే ఉంటది ధనవంతులాగా ఉన్న వాళ్ళంతా ఆ రీతిగా కాబట్టి ప్రకృతి సంబంధం వాటి మేము అర్థం చేసుకుంటున్నాం ప్రాభ ఆత్మీయ కూడా మేము వాటిని మేము అర్థం చేసుకుంటున్నాం కాబట్టి నైనా వాటిని సంపూర్ణంగా ప్రభావ మేము అర్థం చేసుకునే ప్రాభ అనేకులు మీకు చెంత నడిపించాలా మేము ఉంటుంది శ్రమల కాలం ఈ శ్రమల కాలంలో ప్రభావ అనేకులు మీరు శువార్థ ప్రకటించాలా భయంకరమైన కాలంలో ఉంటుండం అయినా మనుషులంతా ప్రభావ యథావిధిగా విచ్చల విడిగా జీవిస్తున్నారనైనా గొప్ప దేవన తన వాళ్ళందరినీ మీ చెంత మీరు నడిపించాలా ఓ ప్రభా అలాంటి పరిస్థితులను అందరికీ మేము సాయం చేయాలా రోడ్ల మీద ఎంతో మంది స్వార్థ ప్రకటించాలా నడి శివ నడిపించండి సుఖాంతమైన జీవితం నుంచి మాకు విడుదల కల్పించండి ప్రతి ఇస్తయ్యా మా శరీరాన్ని మీరు నలగొట్టుకోవాలా ప్రభావ అయినా ఇస్తే ప్రభావ వినయ భయభక్తులతో ప్రభావ ప్రీతికరమైన సేవ మేము చేయాలా మీరు ఎక్కడ నడిపిస్తే మేము అక్కడ పోవాలా ప్రభావ అయినా మేము సంపూర్ణంగా మేము సమర్పించుకునే వాళ్ళం ప్రభావ తీర్మానించుకున్నాం మీ కొరకున గొప్ప దేవ మీరే నడిపించండి మీ ఆత్మకార్యం జరిగించండి గొప్ప దేవానికి వందాలు ఇస్తయా నశించిపోతున్న ఆత్మ నీ లోకంలో ఎన్నో ప్రాంతాలు ఎన్నో గ్రామాలు ఉన్నాయి ప్రభావ సువార్త ప్రకటించవలసిన గ్రామాలు అలాంటి ప్రాంతాలకు వెళ్లి ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా లోపల ఒక ఉంది ప్రభావ బయట ఒక ఉంది ప్రభావ రెండు మందలు కలవాలా రెండు మందలకు మీ స్వార్థ ప్రకటించాలా ఒకటే మందలాగా తయారు చేయాలని తిరిగి వచ్చినప్పుడు ప్రభావ బలా నమ్మకమైన మంచి దాసులుగా మేము గుర్తింపు ఆ రీతిగా చేయాలంటే ప్రభావ మాకు ఇచ్చిన తలంతో మీ మైమి కొరకు వాడుకోవాలా సాక్రిఫైజ్ సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని మీ సేవ చేయాలా ప్రభావ ఈ రోజు ప్రభావ మందిరాలన్నీ ప్రభా నాశనకరమైన హేవంతో నింపబడింది వాళ్ళని ఏ రీతిగా ప్రభావం నుంచి బయటికి తీసుకురావాలా ప్రభావం మాకు జ్ఞానం అనేది ఇచ్చండి తండ్రి వేసేయ్యా ఆత్మీయమైన విధానాలతో ప్రభావాలకి ఎట్లా అర్థం కావాలా ఏ రీతిగా ప్రకటించాలో మాకు జ్ఞానం అందరికీ అనుగరించమని ప్రార్థాం ఇవ్వతి యొక్క మధ్యకాన సంబంధంలో ఎంతగానో బలపశ్యాన్నికు అందాలిస్తా గొప్ప దేవ బ్రదర్స్ అందరినీ మీరు దీవించి ఆశ్రయించండి నూతనంగా అభిషేకించండి మీకొరకు గొప్ప శాసన పెట్టుకోండి అయినా ఆయన వైరస్ బాధ్యతను స్వస్థపరచండి ఇంకా ఎంతమంది రాలేదు వాళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించండి నూతన అభిషేకం దయచేసి మీ కొరకు శాసనం పెట్టుకోండి వాళ్ళు ఉద్యోగ స్థాల్లో పని మీరు ఘన విజయం అనుగరించండి మీరే ఘన విజయం అనుగరించి మనకు ఆదిష్టమైన సందర్శకాలను అన్నకు మంచి ఆర్గం దయచేయండి ఇంకా మీ పర్లోకొప్ప జ్ఞానం చేతి నింపండి ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచండి కుటుంబం చేసి ఇద్దరు పిల్లలు భవిష్యత్తు మీరు దీవించండి పర్లోకోపు జ్ఞానం అనుగరించి మీకు వరకు గొప్ప శాసనం పెట్టుకోండి ఇస్తారు అభిషేకించి ఇంకా బలంగా వాడుకోండి అన్నదమ్ములు ప్రభావ అన్నదమ్ములు అపచేయలు అందరూ ప్రవేశ సత్యంలోకి రావాలా మా కుటుంబాలు కూడా మీ సత్యాలను తీసుకొని రావాలా మా సంఘంలో మా సేవలు ఉన్న వాళ్ళందరినీ ప్రవేశ సత్యంలోకి మేము తీసుకొని రావాలా ప్రాభ గొప్ప దేవ మీరే సహాయపడమని ప్రాదిష్టం నేనా గొప్ప దేవ మీ ఎందు మేము ప్రయాస పడాలా ఈ లోకంలో ఎంత ప్రయాసం పడినా కానీ వేస్టే ప్రభావ మాకు ఇచ్చిన తలంతులన్నీ మీ మయమర్తమే మేము వాడుకోవాలా ప్రతి దశలో మీకు విధేత చూపించాలా ప్రాభ నైనా మీ నుంచి మేము ఎప్పు కలగాలి మనుషుల నుంచి కాదు ప్రభావ గొప్ప నా తన్ని మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం మీకు నూతనమైన ఆత్మాభిషేకం దయచేసి ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని అందరినీ సాసన పెట్టుకొని మీరు ఆ కొరికి మళ్ళీ అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాన ఏసు క్రీస్తు పరిషత్ అమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ వైశుద్ర ప్రేమల దేవ కృపల తండ్రి దేవాయేసూ ప్రభ నీకు లెక్కలేని బంధనాలు కృతజ్ఞత స్తోత కలడియా రజ వైశుద్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారి బంధనాలు ప్రభ దేవాసూ ప్రభ మరి దినం ప్రభ మరి నీ ని స్పృతించి ఆరాధించే వారిలాగా మేము తయారు కావాల ప్రభా నీకే బంధనాలు నీకే కృతజ్ఞత ఆస్తుతలు స్తోత హళలియ రజ దేవాసూ ప్రభ అదే ప్రభా మరి వాఖ్యించత ప్రభ మీరు మాతో మాట్లాడిన ప్రభ దేవాయచు ప్రభా నిజమే ప్రభా ఈ లోకంలో ఎంతో ధనవంతులు ఉన్నారు కానీ ప్రభా ఎవరిని పేదవాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రభా దేవాయచు ప్రభా మేము అట్లా ఉండదు ప్రభా మేమందరినీ అర్థం చేసుకొని నడుచుకోవాలి ప్రభా లేని వారికి ప్రభా మేము వరకు ఇవ్వాలా ప్రభా దేవాయ ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేమించే వారిలాగా ఉండాలా ప్రభా ఏసియానికి దేవాయప్రభా మా దగ్గర ఉన్న కడికి ప్రభావమే మరికి హెల్ప్ చేసే వారి లాగా ఉండాలి ప్రభా మరి మీరే సహాయపడండి ప్రభావ ప్రతి ఒక్క విషయంలో ప్రభా దేవాతు మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క కాపాడండి రక్షించండి ప్రభా దేవాతు ప్రభా ఎన్నో ఆత్మలు ఉన్నాయి ప్రభా ప్రభావ ఒక్కొక్క ఆత్మ కోసం ప్రభావ మేము ప్రార్థన చేస్తాం ప్రభా దేవాచు ప్రభావ ఆత్మని ప్రభాని సన్నదికి నడిపించండి ప్రభా దేవాయేసు ప్రభా చివరకు ప్రభావి రాకడొచ్చేంత వరకు ప్రభావ ప్రతి ఆత్మ మార్మంచి పొంది రక్షణకి రావాల ప్రభువా. దేవానికి స్తౌతం నీకే వందాలి తండ్రి దేవాయేస ప్రభావ ప్రతి ఒక్క వారిని కాపాడని ప్రభానికే స్థౌతం నీకేవనాలి తండ్రి దేవాణి నడిపించండి ప్రభా నీకే బందనాలి తండ్రి దేవాయేస దినదినం ప్రభా అనేక ప్రజలకు ప్రభా మేము చువాత ప్రకటించాలంటే ప్రభా ముందుగా ప్రభా మా ప్రవక్తను మీరు మార్చివేయండి ప్రభా దేవా ఏజు ప్రభా మేము మారుమర్చి పొంది రక్షణలోకి రావాల ప్రభా అనేక రకమైన జువాత ప్రకటించే వారి లాగా ప్రభా ధైర్యంగా మేము ప్రకటించాల ప్రభా ఏచు యొక్క శక్తిని యొక్క జ్ఞానం చిత్తమండి పండి ప్రభా దేమ నీకే స్తూతం నీకేవన్న తండ్రి దేవా ఏజు ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శాంతి సమాధానం ఐక్యత దయచేని ప్రభావ ప్రతి ప్రార్థనలు చేసుకోవాల ప్రతి ఒక్క కుటుంబం రక్షణ తీసుకోవాలి ప్రభా లే ఆత్మకార్యం జరిగించని ప్రభా నీకేస్తవనాలండి దేవాయు ప్రభా దేశం మధ్యలో శాంతి సమాధానం ఐక్యత ద్రభా లేప ప్రతి ఒక్క దేశంలో ప్రభా నీ యొక్క సువాత అందబడాల ప్రభా దేవాచుప్రభా మారుమూల గ్రామంలో కూడా ప్రభా నీ యొక్క సువాత అందబడాల ప్రభా మరణందరినీ రక్షించని నడిపించని ప్రభావ నీకేస్తవుతున్న తండ్రి దేవా ఈచు ప్రభా ఎన్నో ఎంతో మంది ప్రభా ఈ దేశంలో ప్రభా రోగాల చేత బాధపడుతున్నారు ప్రభా ఇవా రకరకాల రోగాల చేత ప్రభావ వాళ్ళు బాధపడుతున్నారు ప్రభా దేవా కొట్టుకుంటున్నారు ప్రభా వాళ్ళ ప్రాణాలన్నిటిని ప్రభావం మీరు కాపాడండి తండ్రి దేవ ప్రతి రోగం నుంచి వాడక్కి బిడ్డదలా దాయించని ప్రభావ వారిని స్వస్థపరచని ప్రభావించేస్తన్నారు తండ్రి దేవా ఈచు ప్రభావ మరో వ్యాక్సిన్ నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభావ దేవా ఈచు ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని మీకు కాపాడండి ప్రభావ చిన్న పిల్లల పైన పడకుండా ప్రభావ వారిని ఒక రెక్కల కింద భద్రపరచుకోతుంది స్కూల్ కి వెళ్తుండగా వస్తుంది కానీ అస్తం తోడించని ప్రభావ మరి యూత్ స్టూడెంట్స్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వాళ్ళ ఎంజాయ్మెంట్ లైఫ్ అనేది వదిలేసుకొని ప్రభా నీ కొరకు ప్రభా వాళ్ళు ప్రార్థన చేయాలా వాక్యాలు ధ్యానించాలా వాళ్ళు కూడా గొప్ప సేవకులు కావాలి ప్రభా అనేక యొక్క శువార్త ప్రకటించాలి ప్రభావ ప్రత్యేక యువనస్తుల ప్రభావ కాలంలో కూడా ప్రభా ధాన్యలు కూడా ప్రభావ వాళ్ళ వాళ్ళ ముగ్గురు కూడా ప్రభా శత్రు వీళ్ళు ముగ్గురు కూడా ప్రభా నీ అందు ప్రభా ఎంతో భయభక్తి కలిగి జీవించాల ప్రభా అదే రీతిగా ప్రభా ప్రతి ఒక్క యవనసులు బిడ్డలు అల్లాగా ప్రభా నీకే స్కౌతం నీకేమన్నారు తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం ప్రభా అందరినీ ప్రభా నీ సన్నదికి నడిపించే ప్రభా నీ రాక చాలా త్వరలో ఉంది కాబట్టి ప్రభా అందరూ కూడా ప్రభాని సన్నదికి రావాలని మేము కోరుకుంటున్నాం ప్రభా మా కోరికల ఆశలు మీ తీర్చని ప్రభా సేవా ప్రభా నీ యొక్క చిన్న గుంపులో ప్రభా నీ యొక్క పరిశుద్ధ గుంపులో ప్రభా మా అందరినీ సీల్ చేసుకొని పెట్టుకోమని ఏ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఎవరన్నా జాయిన్ అయినా సార్ ఎవరు జాయిన్ కాలేదా అన్నా ఎవరు జాయిన్ కాలేదు మన ముగ్గురమే ఓకే సార్ కంక్లూడ్ చేసేయండి శ్రావణ్ బెస్ట్స్ ఇచ్చేయండి ఓకే శ్రావణ్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికీ వైరస్ బాధితులకి కేబీపీఎం గ్రూప్లో బ్రదర్స్ ఇస్తారు అందరికీ శ్రావణ్ కుటుంబానికి దీపస్త కుటుంబానికి ఇంకా ఎంతో మంది రాజు వాళ్ళ కుటుంబాలు అందరికీ సదాకాలం తోడిను కాక ఆమెన్ ఆమెన్ బ్రదర్ ప్రైజ్ రాడ్ అందరికి ఓకే సార్ ప్రేజ్లో డాక్టర్